కలశాపురము కాడ కాచుకున్నాడు వలసిన వరాలిచ్చి వాయునందనుడు మాయాబిలముచొచ్చి మగుడి అంబుధిలోని ఛాయాగ్రహము చంపి చెయ్యన దాటి ఆయడ లంకిణిగొట్టి అంతలో జానకి గని వాయుగాన వచ్చిన వాయునందనుడూ కడలిదరినుండిన కపులతో కూడికొని వడదీరగా మధువనముచొచ్చి బడి రామునికి సీతాపరిణామమెల్లా చెప్పే వడిగలవాడితడు వాయునందనుడు రావణాది రాక్షసుల రామునిచే సాధింపించి ఆ విభుని సీతగూర్చి అయోధ్యనుంచే శ్రీవెంకటేశుకొల్చి శిష్టరక్షణమునకై వావిరి నిలుచున్నాడు వాయునందనుడు